చేతనే జీవులన్నీ కూడా పరిణామం చెందుతున్నాయి జీవుల పరిణామం ఎట్లా అయితే చెందుతున్నాయో ఆ పరిణామంలో భాగమే కదా మృత్యు అంటే కాబట్టి జనన కాలంలో ప్రసూతి వాయువును ప్రేరేపించేటటువంటి జఠరాగ్ని ఏదైతే మృత్యు కాలంలో కూడా అదే జఠరాగ్ని శరీరం అంతా వ్యాపిస్తుంది శరీరం అంతా వ్యాపించి దాని యొక్క పతనానికి కారణమవుతుంది దీనికి దేహం అని దేహము అంటే దహ్యతి ఇది దేహ దహించబడినది ఏదో అది దేహము ఎప్పుడు దహించబడుతున్నది అంటే నిత్యము దహించబడుతుంది ప్రాణాగ్ని దీనికి ఇంకొక పేరు ఏమిటంటే ప్రాణాగ్ని ప్రాణము ద్వారా పోషించబడుతున్నటువంటి అగ్ని చివరికి కట్టగడపడికి పతనమయ్యేది కూడా ఏమిటి అంటే ఆ ప్రాణములే అగ్ని మండించబడుతున్నదో ఆ కట్టెలన్నీ దగ్ధం అయిపోతాయి అన్నమాట కాబట్టి చివరికి పతనం చెందేది ప్రాణములి ఈ ప్రాణములను పతనం చెందించడంలో బహుకుశలత కలిగినటువంటి వైవస్వతుడు ఏ జీవి యొక్క ప్రాణ పతనమునకైనా దేహ పతనమునకైనా కారణభూతుడైనటువంటి వైవస్వతుడు అగ్ని విద్య బాగా ఆరాధన అనేటటువంటి దీక్షను స్వీకరిస్తాం ఈ అఖండ దీప ఆరాధన దీక్ష చాలా గొప్ప దీక్ష ఎంతో శ్రద్ధతో ఆచరించాలన్నమాట ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు బద్రీనాథ్ కేదార్నాథ్ ఇలాంటి ఉన్నతమైనటువంటి క్షేత్రములలో అన్ని క్షేత్రములలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు ఏవైతే ప్రముఖ క్షేత్రములు ఉన్నాయో అన్ని చోట్ల ఈ అఖండ దీపారాధన జరుగుతుంది జ్యోతికి నిదర్శనం కాబట్టి ఈ నచికేత అగ్ని అనేటటువంటిది కూడా నీ హృదయంలో వెలుగుటటువంటి ఆత్మజ్యోతి నిదర్శనముగా ఇక్కడ బోధించబోనుకుంటున్నాడు అనమాట ఆయన ఏం చెప్తున్నారు అందుకోసమని ఈ అగ్ని స్వర్గ సాధనమే కాక జగత్తు యొక్క స్థితికి కూడా కారణం స్థితి అంటే అర్థం ఏమిటి పోషించుట అర్థమైన ఈ రకంగా అగ్నికి రెండు లక్షణాలు ఉన్నాయి క్షీణత శోషణ ఉదాహరణకు చెప్తే సృష్టి ప్రళయ కాలంలో ఏక కాలంలో ద్వాదశ సూర్యులు ఉద్ధ ఆ జలపాదన తర్వాత జలం అంతా ఎండగట్టబడతారు ఆ రకంగా జీవులన్నీ Uh-huh. <laughs> చేత ఈయన బోధించినటువంటి నచికేతా అగ్ని అగ్ని సంచయన విధానం ఏదైతే ఉందో ఈ అగ్ని సంచయన విధానాన్ని ఎంతో విశేషమైనటువంటి ఉపాసన ఈ ఉపాసనని ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా మిగిలిన కామ్యక కర్మల ద్వారా సాధించేటటువంటి స్వర్గలోకాదులు కాకుండా ఆత్మశుద్ధికై ఆత్మశుద్ధికై ఆత్మానుభూతికి తెచ్చేటటువంటి విశేషమైన యజ్ఞంగా ఇది పేరుగాలి అటువంటి నాటికే దానిని ప్రపంచానికి అందించడానికి కారణభూతమైనటువంటి నాటికేతు సృష్టి ఉన్నంత కూడా ఆచికేతం ద్వారా నిరూపించబడుతూ బోధించబడుతూ స్మరించబడుతూ శాశ్వత కీర్తిని నచికేతుడు సంపాదించాయి సదుపా నేను నీకు బోధించినటువంటి నీ నామముతో ప్రసిద్ధి చెందినటువంటి ఈ నాచికేతాగ్ని ముమ్మారు చయనము చేసిన వారు నాచికేతుడను నాచికేతాదులనబడుదురు మరియు మాతాపితృ ఆచార్యులచే శిక్షను పొంది యజ్ఞము అధ్యయనము దానమును దానమునను కర్మలను చేసి జనన మరణ రూప దుఃఖము నుండి విడివడుదురు వేదము వలన సర్వజ్ఞుడని తెలియదగినవాడును స్థుతింపదగినవాడును ప్రకాశ స్వరూపుడును దేవశబ్దవాచ్యుడును అగు ఈశ్వరుని శాస్త్రము తెలుసుకొని తెలుసుకుని సాక్షాత్కారము చేసుకున్న వ్యక్తి అత్యంత శాంతిని పొందును యొక్క విశేషాన్ని ఇక్కడ బోధిస్తున్నారు సాధారణంగా అగ్నిష్టోమాది ద్వారా యజ్ఞము యాగము హవనము అనే పేర్లతో పిలువబడినటువంటి అనేక కార్యక్రమములలో अग्नि उपासन वाला स्वर्ग लोका अशर भोग लोक अतूरी भोग लोकलू भूमि चुटता वातावरण व्यापी उत मेरे लोकमल व्याप्चा अर्थमेटे ये किष सिद्ध साध्य गंधर्व इला అశరీర స్థితిలో ఉన్నటువంటి జీవులందరూ కూడా వీళ్ళందరూ కూడా జీవులే ఈ జీవులందరూ కూడా ఆయా లోకాలలో వ్యవహరిహరిస్తూ ఉంటారు ఈ అశరీర పద్ధతిగా ఉన్నటువంటి వాళ్లలో ఎవరిలో అయితే గంధర్వ విద్య గంధర్వ విద్య సంగీతానికి పేరు ఆ గంధర్వుని యొక్క ఆ పూర్వజన్మ ఆ సశరీరాన్ని ధరించిన వారందరూ ఈ జన్మలో గాయకులవుతారు అట్లా ఈ అశరీర పద్ధతిగా ఉన్నటువంటి వారందరూ కూడా ఎప్పటికైనా సరే మరల మానవ శరీరాన్ని ధరించి ఆత్మ జ్ఞానమును పొంది వాళ్ళు విముక్తులు అవలసినటువంటి అవసరం ఉన్నాయి కాబట్టి అట్లా విముక్తి పొందాలనుకునే వాళ్ళు అగ్నిని ఉపాసించాలనుకునేవాళ్ళు ఈ నాచికేత పాశన్స్ ని తెలియనగును శాశ్వత సుఖరూపమోక్షమే దీని ఫలమైన ఎడల నచికేతుడు మూడవ వరముగా ఆత్మవిషయక జ్ఞానమును కూర్చి అడుగవలసిన అవసరముండదు మరియు త్రీనాచికేతుడకు విద్వాంసుడు తల్లి తండ్రి ఆచార్యుడు అను ముగ్గురి చేత శిక్షను పొంది శిక్షను పొంది యజ్ఞము దానము అధ్యయనము అను మూడిని తెలుసుకుని నాచికేతాగ్ని మునర్చుతున్నాడో ఆతడు అధర్మ అజ్ఞాన రాగ ద్వేషాదులకు మృత్యు పాశములను ఈ శరీరమునకు ముందుగానే దూరము దూరమునర్చుకుని దుఃఖరహితుడై స్వర్గలోకమున సుఖమును అనుభవించును కాబట్టి సాక్షాత్కార జ్ఞానం లభించేటట్లయితే ఈశ్వర సాక్షాత్కార జ్ఞానం లభించేటట్లయితే మరొక వరం కోరుకోవడానికి అసలు అవకాశమే లేదు కదా కాబట్టి ఈ అగ్ని విద్య ద్వారా స్వర్గలోక సుఖాదులు దివ్యత్వము సాధ్యమవుతుంది అయితే నచికేతుడు ఇప్పటికే సరి అయినటువంటి గురువు వద్ద సరి వద్ద సరి అయినటువంటి అందరికి శిక్ష అన్న పదం తెలుగు శిక్ష గోచరిస్తూ ఉంటుంది మాటకి తెలుగు శిక్ష కాదు సంస్కృత శిక్ష శిక్ష అంటే విద్య జ్ఞానం అని అర్థం శిక్షణ రక్కు ఉత్పన్నమైన పదమే శిక్షణ తెలుగు శిక్ష అంటే మేము శిక్షించడం కాబట్టి ఇక్కడ ఈయన గురువు గారు వద్ద నుంచి సరి అయినటువంటి తల్లిదండ్రుల వద్ద నుంచి వైవస్వతైనటువంటి మృత్యుదేవత దగ్గరికి రాగలిగి ఆయన ఆయనని గురువుగా ఉపాసించి ఈ నచికేతను పొందగలిగాడు కానీ ఏదైతే జననమరణ రహిత రూపమైనటువంటి స్థితి ఉన్నదో అది ఈ అగ్నిచైన విద్య ద్వారా సాధ్యం కాదు కాబట్టి మరొక వరాన్ని కోరుతున్నాడు అప్పుడు ఈ నచికేత విద్యను ఉపాసించినంత a la bandera. సరియైన విధానంలో రంగరించి ఒక ప్రధానమైనటువంటి నడకను నడిపేటప్పుడు ఆ ప్రధానమైన పేరు పెడుతూ ఉంటారు అన్నమాట కాబట్టి కర్మ యోగ భక్తి మార్గములను రంగరించి జ్ఞాన ప్రధానంగా జ్ఞాన మార్గం అనమాట భక్తి యోగ జ్ఞానములను కలిపి కర్మ బోధించినప్పుడు కర్మ చేత స్వర్గప్రాపకమగు అగ్నిచయనమును గురించి వివరముగా చెప్పిదిని ఈ అగ్నిచయనము నీ పేరు మీదుగానే నాచికేతాగ్ని చయనమని జనులు వ్యవహరింతురు ఇక నీకిచ్చేదనన్న మూడవ వరమును కూడా కోరుకోమ్మని అనెను मध्य लक व्ञा मार्ग लग पद्धति अलाका जन्म लोग धरचाबी मध्य स्वर्ग लोका तृणप्राय का भाव गड्ढि भाव चजीट वैराग्य सिद्धि क्या మూడవ వరముగా అడుగుచున్నాడు యమధర్మరాజా మనుష్యుడు మరణించిన పిదప శరీరమునకు వ్యతిరేక్తముగా ఈ దేహము నుండి వేరొక దేహమును పొందునట్టి ఆత్మయనువాడు కొందరు లేడని కొందరును చెప్పున్నారు సంశయగ్రస్తమైన ఈ విషయమును నీవలన తెలుసుకొనగోరుచున్నాను నాకిచ్చేదన్న మూడవ వరముగా ఈ విషయమును బోధింపుము చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి మిగిలిన వరాలకు పెద్దగా ప్రాధాన్యత లేదు ఇక ఈ మూడవ వరాలకి అత్యంత ప్రధానమైనటువంటి అంశం అనమాట అందువల్ల ఈయన ఏమంటున్నారు యమధర్మరాజా మనుషుడు మరణించిన పిదప శరీరమునకు వ్యతిరిక్తముగా వ్యతిరిక్తముగా అంటే ఈ శరీరము స్థూల శరీరము అని బాగా తెలుసా పిల్లవాడి ఈ స్థూల శరీరమునకు వ్యతిరేక్తముగా ఏమైనా వాడు ఉందా అసలు ఆ ఉంటే వాడు ఆత్మేనా ఆత్మనేవాడికి ఏమైనా ఇతర ఉత్తమ లోకాలు ఏమైనా ఉన్నాయా అసలు ఆ ఉత్తమ లోకాలతో కూడినటువంటి అనుభూతి వగైరాలు ఏమైనా ఉంటాయా ఉండవా ఉంటాయని కొందరు ఉండవని కొందరు ఉండి లేదని కొందరు ఈ రకముగా సంశయగ్రస్తంగా చెబుతున్నారు కాబట్టి దాని సాధికారత కలిగినటువంటి నీవే టువంటి వైవస్థతుడు నువ్వే మరణం తర్వాత ఏమవుతుందో చెప్పగలిగినటువంటి వాడు నువ్వే కారణం ఏమిటి మరణమున ఒక కారణమైన వాడే మరణం తర్వాత కూడా ఉంటున్నాడు ఇది చాలా ముఖ్యమైన విషయం మానవులు ఎవరైనా సరే మరణం తర్వాత అని చెప్పాలి అంటే మరణించిన తర్వాత వాళ్ళు ఎవరు ఉంటట వాళ్ళు అడుగుదామంటే పోని తిరిగి జన్మంతగానే మళ్ళీ అడుగుదావా ఏమయ్యా ఇంతకు ఏమయ్యావయ్యా అంటే జన్మంతగానే పూర్వ విశేషం అంతా కూడా మరిపెళ్తుంది గురించి అడుగగా యముడు నచికేతనకు గల యోగ్యతను తెలుసుకొనటకును వాని దృఢత్వమును ఎరుగగోరియు ఈ విధముగా అనుచున్నాడు నచికేత పూర్వము దేవతలు కూడా ఈ ఆత్మతత్వ విషయమున సంశయగ్రస్తులేరి ఈ విషయము సులభముగా తెలియనిది కాదు కనుక ఈ విషయమున నన్ను నిర్బంధింపకము ఈ వరము వదిలి వేరక వరమ అడుగమని ఎముడయాను ఇందులో రహస్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఆత్మతత్వ విషయం తెలుసుకోవాలి అంటే దేవతలకైనా కూడా సాధ్యం కాదు అంటున్నాడు అంటే దేవతలు చాలా రకాల దేవతలు ఉన్నాయి ఇంద్రియాధిష్టాన దేవతలు కొంతమంది అష్టదిక్పాలకులు కొంతమంది ఆయా స్వర్గాప వర్గ లోకములన్నింటినీ పరిపాలించేటటువంటి వాళ్ళు కొంతమంది అదే డివైన్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళందరూ కూడా ఇక్కడ మానవ లోకంలో జీవులందరూ ఎలాగైతే కర్త భోక్త అనే అభిమానం చేత ఎలా నడుపుబడుతున్నారు ఆయా దేవ మనుష్య చర్య పశు శరీరములందరూ దైవ శరీరం కూడా ఒక శరీరమే కాబట్టి ఈ శరీరంలాగా ఉండదు అది సూక్ష్మ శరీరం సూక్ష్మ శరీరధారులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆయా శరీర కర్తృత్వ భోక్త దేవతలు చాలా మంది ఉన్నారు అటువంటి దేవతలందరూ కూడా ఈ ఆత్మతత్వమును తెలుసుకోవాలనే అభిలాష కలిగి ఉన్నప్పుడు ర్హులు కానీ వారిలో ఉన్నటువంటి అనేక జన్మార్జితమైనటువంటి వాసనాబలం చేత ఇందాకే చెప్తే మనందరిలో బలా యక్ష కిన్నెరకింపురుష సిద్ధ సాధ్య గంధర్వాది జీవితంలో నుంచి వాళ్ళు మరలా జ్ఞానమును గ్రహించేటటువంటి ప్రయత్నం చేసి ఆత్మతత్వమును పొందినప్పుడు మాత్రమే వారు ముక్తిని పొందుతారు కాబట్టి వారి వారి సూక్ష్మదేహములందు ఉన్నప్పటికీ వారు దాన్ని గ్రహించలేము అథవా వారు మరల మానవ దేహం కూడా ఆ పూర్వజన్మార్జిత వాసనా బలం ప్రభావితమై ఆ వాసనాహిత్యాన్ని నైష్కర్మ పొందలేక పునః పునః పునః స్వర్గలోకాలి ఆ వర్గాప వర్గములైనటువంటి అనేక ఆ లోకముల పరిభ్రమిస్తూ ఉంటారు ఈ రకంగా జ్ఞానమరణ చక్రం జరుగుతూ ఉంది ఈ రహస్యాన్ని తెలుసుకోన కోరటం అత్యంత నిగూఢనమైనది కాబట్టి దాని కొరకు నన్ను ఇంకేమైనా కోరుకు అన్నాడు అప్పుడు ఆయన ఏమన్నారు నచకేతులు ఓ యమధర్మరాజా ఈ ఆత్మతత్వమును గూర్చి దేవతలు కూడా సంశయగ్రస్తులైరని మీరే చెబుతున్నారు కదా ఈ ఆత్మతత్వము సులభముగా తెలియనట్టిది కాదనియూ మీరే చెబుతున్నారు అట్టి సూక్ష్మమైన ఈ ఆత్మతత్వమును బోధించుటకు మీకంటే భిన్నమైన మరి యొక్క బ్రహ్మవేత్త లభింపడు మోక్షప్రాప్తికి కారణభూతమైన ఈ వరమునకు సమానమైన మరి యొక్క కూడా లేదని దృఢముగా పలికెను చిట్ట చివరి పదం చాలా ముఖ్యం దృఢముగా బలికన్ అంటే జ్ఞానాన్ని పొందాలి అంటే తప్పక తీవ్ర మోక్షేచ్ఛ ఉండాలి తీవ్ర మోక్షేచ్ఛ వాళ్ళు తీవ్ర వైరాగ్యం లేనటువంటి వాళ్ళు అధికారులు కారు అనమాట ఆయన వైవస్వతుడు ఎటువంటి వాడో మనకి ఇందులో తెలియజెప్తున్నాడు నచ్చకేష్డు ఈ సంభాషణలో బ్రహ్మవేత్త అష్టదిక్పాలకులందరూ కూడా సామాన్యులు కాదండి వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళ బ్రహ్మ జ్ఞానం చేసిన పోషించగలుగుతున్నారు వాళ్ళు ఎవరు అంటే బ్రహ్మవేత్త బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే జీవన్ముక్తులైన వాళ్ళు ఉంటారో ఆ జీవన్ముక్తులకి వారి వారి సంస్కారగతమైనటువంటి అవసరాన్ని బట్టి యముడు నచికేతుని ఇంకనూ పరీక్షింపదలిచి ఈ విధముగా ప్రలోభ పెట్టుచున్నాడు నూరు సంవత్సరములు జీవించునట్టి పుత్ర పౌత్రను అడుగుము వారితో కూడా సుఖముగా జీవించటకు వీలగనట్లు ఆలమందలను ఏనుగులను గుర్రములను బంగారము మొదలగవానని కోరుకొనుము విశాలమైన ఈ భూభాగమును లేక మాండలిక రాజ్యమును కోరుకొనుము ఈ సంపదలన్నీ ఉన్నప్పటికీ నేను అల్పాయుష్కుడనైతేనేని వీని వలన కలుగు ఫల మేమని నీవు తలంచినచో ఈ సంపదల వల వలన కలుగు సుఖములు అనుభవించుటకు నీవెంతకాలము జీవింపదలంతువో అంతకాలము సుఖముగా జీవించియుండునటులా వరమును కోరుకొనుము విస్తారమైన ధనమును దివ్యములు మానుషములు అగు ఏ కామములు కలవో వానినన్నింటినీ కోరుకొనుము ఈ లోకమున మానవుల కందని కోరికలెన్నయో కలవు ఆ కోరికలన్నింటినీ నీవు స్వేచ్ఛగా అడుగుము రథములతోనూ వాద్యములతోనూ కూడినట్టి స్త్రీలను నీ కొస నీ ఈ స్త్రీలచే అన్ని విధములైన సేవలు చేయించుకొనుము అన్ని సుఖములను అనుభవింపు అంతేకాని మరణానంతర విషయము నన్ను అడగకమని యముడు చెప్పెను రోజువారీ నిత్య జీవితంలో కూడా నిత్య పూజ చేసేటప్పుడు అనేక రకము లేనిటువంటి కోరికలని మనం అడుగుతున్నాం ఏమిటో చెప్పండి చూద్దాం ఇష్టకామ్య అర్థ పరసిద్ధి అర్థం I want to hear తిపతి గాను అని వెంటనే చేయబడతాడు ఈ రకంగా సకామ్యమైనటువంటి ఆకర్షణ ప్రేరణ నీలో కలుగుతుంది కలగగానే నీవు సరే అంటే చాలండి ఇంకేం ఎక్కువం లేదు ఓకే అంటే చాలు అక్షరాల పదం సరే అంటే చాలు అవునంటే చాలు తల పంకించినా చాలట దానికి ఎక్కువ అవసరం సంకల్పమునకు నీవు లోబడి నీవు ప్రవర్తిస్తావు ఎప్పుడైతే ప్రవర్తించావో తత్ ప్రభావ రీతిన నీగా తప్పదు మాలిన్యం అంటుకోగానే చైతన్యంగా ఉండవలసిన నీవు మలిన చైతన్యమై మిశ్రమ రూపమైనటువంటి కర్మయను ప్రవేశించి అని ఆర్యోక్తి బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ రకమైనటువంటి కోరిక అంటే ప్రకృతి వశమైనటువంటి ఏ రకమైన కోరిక ఏమండి ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కావాలనేది కూడా కోరికే కదండి అక్కలేని ప్రశ్న అనమాట నీవు పొందవలసినటువంటి దాని యొక్క ఆత్మసాక్షాత్కార జ్ఞానం అనేటటువంటి ఉత్తమమైనటువంటి దానిని కామము అనే దానికన్నా లెక్క టువంటి ప్రకృతికి లోబడినది అంత కామమనిపి కాబట్టి ఇది పంచభూతాత్మకమైన ప్రకృతికి లోబడి ఉందా లేదా అన్న ప్రశ్న వేసుకున్నాం అనుకో అనుభోక్తమయ్యేటటువంటి స్థితి ఏర్పడినప్పుడు నీలో ఉన్నటువంటి వైరాగ్యం నీలో ఉన్నటువంటి తీవ్ర మోక్షేచ్చ అప్పుడు కదా వాటి యొక్క నిరూపణమయ్యేది కాబట్టి మానవుడు ఆ జీవన పర్యంతము వీటి ఎందు మెలకు వహించి ఉండాలి స్త్రీ బాలాడోపమాది భ్రాంత వృషం ఒక భ్రాంతి నీ మీద పనిచేసేటటువంటి పద్ధతిగా ఏర్పడు అంతా బానే ఉంటుంది ఒక రేపటిలో ఏదో ఒకటి వీటిలో ఒకటి భంగం దొరుకు లేదా ఒకటి పొందడం జరుగుతుంది ఒకటి పొందకపోవడం వల్ల గానీ ఒకటి పొందడం వల్ల గానీ నీలో ఏదైనా మార్పు కనుక సంభవించినట్లయితే తత్ ప్రభావం చేత నువ్వు ఆత్మసాక్షాత్కార అనేటటువంటి స్థితి నుంచి జీవుడుగా ఆశ్రయించాలి ఇవాళకి సమయం పూర్తయింది